गुभ्यो नम हरि ओ गणा गणपतिगु हवामे कवि कवीनाश्रमस्तम जेष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पृवन्मूति सीदसादरम श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ओं भद्रंकुनुयामदेवा भद्रम पश्ये माक्ष स्थि सुषु वस्तू यशेम देंवितयु स्वस्ति न इंद्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्व స్వస్తిస్క్ష్యో స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి ఆశ్రమాధ్యమోత్కృష్టదృష్టయ ఉపాసనోపదిష్ట కంపయా యది అవతారరిక యూ పర ఏవాత్మా నిత్యశుద్ధముక్తస్వ ఏక పరమా సన్వాతీయ ఇలాదిశ్రుతిభ్య असदन किमर्थ इनापति परह आत्मा इन जीवड़ने परमात्मक भिन्न ले जीवड़ पत्ये जीवड वीडेवो कोई दोषा ఆ దోష నివారణ కోసం ఉపాసన చేయాలి కానీ వీడు నిత్య నిత్యశుద్ధ స్వభావ స్వభావ అంటే స్వరూపము అని అర్థం సో జీవుని యొక్క స్వరూపము నిత్యశుద్ధము తర్వాత జీవుడిలో అజ్ఞానం ఉంది అంటే జ్ఞానాన్ని పొందాలి కానీ వీడు స్వరూపము నిత్యబుద్ధస్వభావ వీడిలో అజ్ఞానం ఎప్పుడూ లేదు అజ్ఞానం మనస్సుకి జ్ఞానం మనస్సుకి మనస్సు భ్రమపడుతుంది నేను బంధంలో ఉన్నాను అని మనస్సు తెలుసుకుంటుంది నాకు బంధము లేదు అని మనకి ఎన్నిసార్లు అవుతుంది అలాగా ఏదో వేదాంతమనే కాదు మనకి జీవితంలో ఎన్నోసార్లు అవుతుంది ఏమని అప్పుడు మన నేను భ్రమపడ్డాను ఇప్పుడు తెలుసుకున్నాను ఎన్నిసార్లు అవుతుందండి ఎన్నోసార్లు అవుతుంది చిన్నప్పుడు నేను కొన్ని నా అనుభవం నేను చెప్పేస్తున్నాను మీరు మీరు పెద్దలు నాకంటే ఎక్కువ అనుభవం సో నా అనుభవం నేను భ్రమపడ్డా ఏమండే భ్రమపడి ఆ తర్వాత భ్రమని నుంచి బయటపడ్డా నాకే తెలుస్తూ ఉంది ఒక వేదంలో పెద్ద పన్నం ఒకటి ఉండే ప్రజాపతి రకామయత అని ప్రారంభం అవుతుంది ఇంకో పన్నం ఒకటి ఉండే విశ్వరూప వైత్వాష్ట్రపురోహితో అని ప్రారంభం పెద్ద పెద్ద ఎన్నెన్నో కవుళ్ళు అంటే చాలా కష్టం దారి తప్పేటువంటి సందర్భం ఇవన్నీ శుభ్రంగా బండరాయిలా వల్లించాను నేను ఈ వల్లించడం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో మాటవలసకి విద్యారణ్య స్వామి భాష్యం చూశాను మరి వల్లించిన భాష్యం చూడాలి ఆయన మొత్తం ఇన్ని రెండు పెద్ద పన్నాలకి కలిపి రెండు పారాగ్రాఫ్లు రాశారు ఆ రెండు పారాగ్రాఫుల్లో మొట్టమొదటి అవతారిక ఏమిటంటే ఇప్పుడు అనేకములైన కామ్యకర్మలు చెప్పబడుతున్నవి అని రాశారు అనేకములైన కామ్యకర్మలు ఎన్ని కామ్యకర్మలు అంటే ఇంకా మీ కోరికను బట్టి కామన అన్నాద చాలా సమృద్ధిగా అన్నం ఉండాలి ఆ తిన్న అన్నం బాగా అని ఒక కోరిక అన్నాద్య కామ వాడుకో కర్మ బ్రహ్మవర్చస్స కామ నా ముఖం చాలా బ్రహ్మవర్చస్సుతో అలా ప్రకాశంతో ఉక్తి పడిలా ఉండాలి ఉళ్ళో వాళ్ళందరూ నా ముఖాన్ని చూసి అప్పబా ఆయన ఎంత తేజస్వాలి అని అనుకోవాలి అదో కోరిక మరి అలాంటి కోరికలు కొంతమందికి ఉంటాయి ఆ కోరిక ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన కర్మ ఒకటి ఇలాగ కామ్య కర్మలు గొట్టలు గొట్టలు గొట్టలు ఇదంతా వల్లించి కూర్చున్నాను అప్పుడు అనిపించింది ఎందుకు వల్లించాను అబ్బాయి ఈ శ్రమంతా ఈ బండరాయిని నేను ఎందుకు మోసాను అని అనిపించింది సో మనమే తుమ్ముకోవడం ఆశీర్వదించుకోవడం ఇది ఎన్నిసార్లు అవుతుంది మన జీవితంలోనూ కాబట్టి మనస్సు నేను రాగము గలదు నాకు రాగము గలదు నాకు ఆసక్తి కలదు అని అనుకుంటున్నాను అనుకుని వాడి ప్రారంభం బాగుంటే కొంచెం ముందుకు వెళ్ళి నేను భ్రమపడ్డాను నాకు ఆసక్తి లేదు అని తెలుసుకుంటాడు మనస్సు భయపడుతుంది మళ్ళీ తర్వాత కొంత ముందుకు వెళ్ళి ప్రారంభం బాగుంటే నేను అనవసరంగా భయపడ్డాను దీంట్లో ఏం భయపడాల్సింది లేదు అని తెలుసుకుంటున్నాను అంత మనస్సుకే సో ఇవన్నీ చిన్న చిన్నవి వీటన్నిటికీ సమాహారమే బంధము మోక్షము మనస్సు భ్రమపడుతుంది నేను బంధే బంధింపబడ్డాను అని అదే మనస్సు మళ్ళీ తెలుసుకుంటుంది బంధం లేదు ఆత్మచైతన్యము దా అది నిత్య బుద్ధ స్వభావ నిత్యముక్త స్వభావ నోన్ అన్నోన్ బుద్ధ అంటే తెలివి కదా నోన్ అన్నోన్ ఇది తెలిసింది ఇది తెలియలేదు అనే ఈ విభాగము మీకు మనస్సుల వెళ్ళినే ఉంటుంది ఆత్మస్వరూపంలో నోన్ అన్నోన్ అంటే విదిత అవిదిత అంటారు కినోపనిషత్తులో మీరు చూశారు విదిత అవిదిత ఈ విభాగము మనస్సుకుంటుంది మనస్సుకి అవిదితము ఆ మనస్సు కష్టపడి కృషి చేసి తెలుసుకున్నప్పుడు మనస్సుకి విదితము ఆత్మకేమిటి ఆత్మకి విదితము కాదు అవిదితము అన్యదేవతద్విదితాత్ అథో అవిదితాది అని కేనోపనిషత్తు కాబట్టి ఆత్మచైతన్యము నిత్య బుద్ధస్వభావం ఇప్పుడు ఈ పుస్తకం ఇక్కడ పెట్టా నాకు ఇది చదవడానికి నాకు ఆ లిపి తెలియట్లేదు నేను చదవలేకపోతున్నా ఆ భాష నాకు రాదు ఈ భాష నాకు రాదు నాకు నేను చదవలేకపోతున్నాను అని అని ఆ దీపం ప్రకాశింపజేస్తోంది అవునండి ఇంకో పుస్తకం పెట్టా ఈసారి నాకు ఆ భాష వచ్చు ఆ లిపి వచ్చు చక్కగా గడగడగడ చదువుతున్నా అప్పుడు ఆ చదవడాన్ని ఆ దీపం ప్రకాశింపజేస్తుంది కాబట్టి ఈ జ్ఞానము ఈ అజ్ఞానము ఈ రెండింటికి ఆ దీపానికి ఏమైనా సంబంధం ఉందా లేదు ఈ అజ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని కూడా ఆ చక్కగా ప్రకాశింపజేస్తుంది ఆత్మ చైతన్యం అట్టిది అట్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ఆత్మ దెర్ ఇస్ నో సచ్ డివిజన్ నిత్య బుద్ధస్వభావ నిత్య ముక్తస్వభావ అది ఆత్మ ఆత్మ ఒక్కటి ఏ సత్యము ఏక పరమార్థము అంటే వాస్తవముగా పరమార్థ సన్ ఇప్పుడు ఈ సన్ అంటే ఉండుట సత్తే పుల్లింగంలో సన్ అంటారు ఈ ఉండడము అన్ని సందర్భాల్లోనూ ఒకే రకంగా ఉండదు ఇప్పుడు కళ కలగంటారు కలగంటుంటే కలలో ఘటము ఘటము ఉన్నది అని అనిపిస్తుంది కానీ ఆ ఘటము ఉన్నది కాదు అది కలలో అలా అనిపిస్తుంది ప్రాతిభాసికంగా ఉంది అని అనిపిస్తోంది కానీ పరమార్థంగా లేదు పరమార్థంగా అంటే యథార్థంగా పరమార్థ సన్ యథార్థంగా ఉన్నది ఒక్క ఆత్మ మాత్రమే ఇప్పుడు నిద్రలేస్తాడు ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలో సకల జగత్తు ప్రకాశిస్తుంది సకల జగత్తు అంటే వీడి జగత్తు వీడితో జగత్తు ఉంటుంది అది ప్రకాశిస్తుంది వీడి జగత్తు ఎదరవాడి జగత్తు ఒకటి కావు ఎప్పుడు కూడా వీడి జగత్తు ప్రకాశిస్తుంది ఇప్పుడు ఇదంతా మనందరం కలిసి కామన్గా ఒక జగత్తులో ఉన్నామని మనుషులు భ్రమపడుతూ ఉంటారు ఇప్పుడు మీకు నేను సత్యం చెప్తున్నాను భార్య భర్త ఇద్దరూ కలిసి ఒకే జగత్తులో లేరు వాళ్ళ వాళ్ళ వేరువేరు జగత్తుల్లో ఉంటారు పురుషు మగవాడి జగత్తు ఆ స్త్రీ జగత్తు ఎన్నడూ సమానం కాదు అవి భిన్నంగా ఉంటాయి అలాగే తండ్రి కొడుకు ఒకే జగత్తులో ఉండరు ఆ జనరేషను ఈ జనరేషను వాళ్ళ జగత్తులు భిన్నంగా ఉంటాయి ఎటు వచ్చి ఆ జగత్తులో కొన్ని అంశాలు ఈ జగత్తులో కొన్ని అంశాలు ఈక్వల్ అవుతూ ఉంటాయి ఓవర్ అవుతాయి దాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే మనందరం ఒకే జగత్తులో ఉన్నామని భ్రమపడుతూ ఉంటాం నథింగ్ మోర్ దాన్ దాట్ ప్రతి మనిషి తనదైన తనదైన జగత్తులో బతుకుతూ ఉంటాడు ఆ జగత్తు తనదైన చైతన్యంలో ప్రకాశిస్తుంది ఉదయించినప్పుడు ఆ జగత్తు ఉత్పన్నమవుతుంది నిద్రపోయినప్పుడు వీడి నిద్ర లేచినప్పుడు అది సృష్టి వీడు పడుకున్నప్పుడు అది విలీనమవుతుంది వీడి చైతన్యంలో అది ప్రకాశిస్తుంది వీడి చైతన్యంలో విలీనమవుతుంది వీడి చైతన్యం కంటే భిన్నంగా లేదు దాంట్లో ప్రకాశించేది ఏది అది సత్యం కాదు కనపడితే తప్ప పరమార్థ సన్ అనదగ్గది ఏదీ లేదు పరమార్థ సన్ అనదగ్గది ఆ శుద్ధ ఆకాశము వంటి ఆ మాత్రమే ద స్పేస్ లైక్ అవేర్నెస్ అది మాత్రమే పరమార్థ సన్ మరేది లేదు అంచేతనే శృతి కూడా ఏకమేవ అద్వితీయం ఆత్మచైతన్యము అది ఒకటి ఒకటి మాత్రమే రెండవది లేనిది ఏకం ఏవ అద్వితీయం అంటే దాని ఎందు సజాతీయ భేదము లేదు విజాతీయ భేదము లేదు స్వగత భేదము లేదు అంటే ఆత్మ లాంటి ఆత్మ మరొకటి లేదు భేదం లేదు విజాతీయ భేదం లేదు అంటే ఆత్మ ఒకటి అనాత్మ ఒకటి రెండు అనే భేదమేం లేదు అనాత్మంతా కనపడేదే కానీ సత్యమే కాదు స్వగత భేదం కూడా లేదు అంటే ఆత్మస్వరూపంలో ముక్కలు చెక్కలు ఏమీ లేవు దేహానికి చేతులు కాళ్ళు భేదముంది తప్ప ఆత్మచైతన్యానికి ఏ భేదము లేదు ఏకమేవ అద్వితీయం ఇలాగంటి శృతులు అనేక శృతులు ఉన్నాయి ఇత్యాది శ్రుతిభ్య తత్వసి కూడా మీరు వేసుకోవచ్చు అసద్న్యత్ ఇతరం అనేది అసత్ అన్యత్ ఇతరము ది అదర్ అని మీరంటే అది అసత్ కూర్చుంటుంది అంటే కనబడుతున్నా ఎంత గట్టిగా కనబడుతున్నా అది యథార్థంగా ఉన్నది కాదు ఇటువంటి పరిస్థితిలో ఈ ఉపాసన ఎందుకోదో ఉపద ఉపదేశింపబడుతుంది ఇయ కిమర్థం ఉపదిష్ట నీవు ఉపాసించుము అంటే వేదంలో ఉపాసనలు చెప్తారు వేదంలో దేన్ని ఉపాసనలు అదే తరువాతి కాలంలో పురాణ సందర్భాలలో దానికే భక్తి అని పేరు పెట్టారు వేదంలో భక్తి అనే మాట తక్కువగా ఉంటుంది ఇంచుమించి ఉండదు శ్వేతాశ్వత రోపనిషత్తులో చోట కనపడుతుంది భక్తి అని యథా దేవే పరాభక్తి ఎస్య దేవే పరాభక్తి అని యథా దేవే తథా గురవు తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మన అని మంత్రం ఒకటి ఉంది అక్కడతో రాఖరు శ్వేతాశ్వత రోపనిషత్తు మంత్రం రిఫరెన్స్ కూడా మీకు ఈజీ సో అక్కడ భక్తి అనే మాట కనపడుతుంది ఇంకా సామవేదంలో భక్తి అంటే అవయవం సామ అవయవానికి భక్తి అని పేరు కానీ అది ఈ భక్తి కాదు ఉపాసన ఉపాసితా వేదా అంటే ఉపాసితా యేవం వేద అని ఎన్నిసార్లు వస్తుంది రెండు స్వరాలు దానికి య ఏవం వేద అనో స్వరం య ఏవం అని అర్థం మటుకు ఎవడైతే ఈ విధంగా ఉపాసన చేస్తాడో అని వేదంలో రకరకాల ఉపాసనలు ఉన్నాయి ఎవేవో ఉపాసనలు ఉన్నాయి యో పాం పుష్పం వేద ఎవడైతే అప్పుల యొక్క పుష్పాన్ని ఉపాసన చేస్తాడో పుష్పవాన్ ప్రజావాన్ పుసుమాన్ భవతి వాడికి జీవితంలో అనేక పుష్పాలు లభిస్తాయి ఎందుకంటే మేము పుష్పాలు ఏం చేసుకుంటామంటే మీకు అక్కర్లేదు పుష్పాలు పుష్పాలు కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో మాలలు కావాలి పుష్పాలు కావాలి ఏవేవో కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒకటిది బోడుగుండు కదా అని ఊళ్ళో వాళ్ళందరికీ బోడుగుండు కాదు కదా వాళ్ళు కేసీ తైలాలు అవి కావాలి వాళ్ళకి కాబట్టి పుష్పాలు కావాలి ఒకటికి పుష్పాల మీద కోరుకుంటు మాకు పుష్పాలు చాలా ఉంటే బాగుండు అనుకుంటాడు వాడికి పుష్పవాన్ అవుతాడు ఈ ఉపాసన చేస్తే ప్రజావాన్ సంతానం అవుతాడు పశుమాన్ భవతి పశుసంపద గలవాడు అవుతాడు దేన్ని ఉపాసన చేస్తే అప్పుల పుష్పమును ఉపాసన చేయాలి ఏమిటి అప్పుల యొక్క పుష్పమేమిటి చంద్రమా వాం పుష్పం ఆ చంద్రుడే అప్పుల యొక్క పుష్పం కాబట్టి ఉపాసన చేయండి ఆ విధంగా ఉపాసన చేస్తే మీకు ఫలాలన్నీ వస్తాయి అని ఎన్ని ఉపాసనలు ఉన్నాయండి మంత్రపుష్పంలో చెప్పి మంత్రాల్లో ఎన్ని ఉన్నాయి ఇది ఒక ఉపాసన తర్వాత అగ్ని అగ్నిరువా అపామాయతనం అప్పుల యొక్క ఆయతనము అంటే సోర్స్ अग्नि योरायतन वे यो यो यो अग्नेयतन वेद आयतनवान्भवतीवड़े अग्नि यायतना लेते अ आयता वटवर इट उपासन चस्ताड़ो वाड़ आयतन मुगलवाड़ता अटो इला अनेक उपासन अनेकानेक उपासन రెండవదే లేదు పరమాత్మ చైతన్యం ఒక్కటే జీవుడు ఈశ్వరుడు ఒక్కడే జగత్తు మిథ్య మిథ్య లేని జగత్తు కనపడుతోంది లేని జీవేశ్వర భేదం కనపడుతోంది జీవేశ్వర భేదము లేదు జగత్తు లేదు మరి ఇంకెందుకండి ఉపాసనలు కిమర్థం ఉపాసన ఉపదిష్ట ఉపదేశం చేసింది కదా వేదము ఎందుకోసం ఈ అని పూర్వపక్షం ప్రశ్న तर आत्मा द्रष्ट्य आत्मा सक्रत कु आत्मेपासुतिभ्योटे मेवेमो उपासना प्रकरण वाल उपासन दाटी की विविव మీ ఉపనిషత్తుల్లోనే ఉన్నాయి ఉపాసనలు మీ ఉపనిషత్తుల్లో కూడా ఉపాసన చేయవలెను అని ఉన్నాయి అంటే మీరు ఉపాసించేవాడు ఉపాసించబడేది అనే తేడా ఉండాలి కదా ఉపాసన చేయవలను అంటే సో ఉదాహరణకు ఆత్మావా అరే ద్రష్టవ్య దర్శించవలను దర్శించడం అంటే ఉపాసన అర్థం ఉంది వాడు ఆ అర్థాన్ని తీసుకుంటున్నాడు పూర్వపక్షి పూర్వపక్షము వాడు ద్రష్టవ్య అంటే ఉపాసన దర్శనం సో అలా దర్శించాలి అంటే ఉపాసనవుతుంది కాబట్టి ఆత్మను ఉపాసించవలను అని మీ వేదాంతంలోనే ఉపనిషత్తుల్లోనే ఉంది కదా కర్మకాండ నిండా అవే ఉపాసనలే దాంట్లో సమస్య కాదు ఇక్కడ ఉపనిషత్తుల్లో కూడా ఉంది య ఆత్మా అపహత పాప్మా అంటూ అలా ఎదరికి వెళ్ళి వెళ్ళి అక్కడ ధ్యానాన్ని విధించారు య ఆత్మా అపహత పాప్మా స విజిజ్ఞాసితవ్య అని చాందోగ్యంలో అటువంటి ఆత్మ ఏ పాప సంబంధము లే పుణ్యపాపములు రెండూ లేనివి పాప అని మకారం ఒకటి ఎక్స్ట్రా ఉన్నప్పుడు పుణ్య పాపములు రెండు అని అర్థం దానికి ఆత్మస్వరూపంలో పుణ్యము లేదు పాపము లేదు అటువంటి ఆత్మస్వరూపాన్ని మీరు ఉపాసించండి విజిజ్ఞాస దివ్య అంటే ఉపాసించండి అని అర్థం కాదు విచారము చేయండి అని అర్థం కానీ పూర్వపక్షి దాన్ని ఉపాసించుటా అనే అర్థం కింద చెప్పగలుగుతాడు ఎందుకంటే ఉపాసనా ప్రకరణంలో ఎక్కడ జ్ఞానమని కానీ దర్శనమని కానీ వేద విద్యాని కానీ ఎక్కడ వచ్చినా అది ఉపాసన అనే అర్థంలో వాడతారట కాబట్టి ఆ అర్థం చెప్పుకుని ఇదిగో మీ వేదాంతంలో కూడా ఉపాసనలు ఉన్నాయి కదా సక్రతుం కురు వేత క్రతువు అంటే సంకల్పము ఆ విధంగా నీవు ధ్యానము చేయము ఇప్పుడు మనం ఏమంటాం గాలి పీల్చు ఓం భావన చేస్తూ గాలి విడిచిపెట్టు దాన్ని క్రతుం కృత గాలి విడిచిపెట్టేపుడు మామూలుగా విడిచిపెట్టచ్చు కదా ఓం అని ఒక సంకల్పాన్ని దానికి జోడించారు కదా అదే ఉపాసన ఆ విధంగా ఉపాసన చేయవలేను అని ఏదో ఉపాసన చెప్పబడింది ఇది కూడా చాందోగ్యోపనిషత్తులోదే ఆత్మే త్యేవ ఇదైతే బృహదారంకంలో ఉంది ఆత్మ అనియే ఉపాసించవలేను అంటే ఇప్పుడు ఘటజ్ఞానం ఉందనుకోండి ఘటముంది ఘటహాస్తి ఏమో ఘటహాస్తి అంటున్నావు ఘటము ఘట జ్ఞానం కంటే భిన్నంగా ఉందా లేదుగా ఘటజ్ఞానం హృదయ దేశంలో కలుగుతోంది ఘటము ఘట జ్ఞానం కంటే భిన్నంగా ఘటన లేదు ఘటన చెప్పిందా నేనున్నానని నువ్వు చెప్తున్నావా నువ్వు తెలుసుకుని చెప్తున్నావా లేకపోతే ఘటమే చెప్పేస్తుందని నేనున్నానని నువ్వు తెలుసుకుని చెప్తున్నావు అంటే అర్థం ఏంటండి నీ తెలివిలో అంతర్భాగం అయ్యలేదు ఆ ఘటము యొక్క ఉనికి అటువంటిప్పుడు ఘటజ్ఞానము ఆత్మచైతన్యం కంటే భిన్నంగా ఉందా ఆత్మచైతన్యంలో అంతర్భాగమై ఉందా అంతర్భాగమై ఉన్నది కాబట్టి ఘటజ్ఞానము కూడా ఆత్మచైతన్యమే ఆత్మచైతన్యం కంటే భిన్నంగా ఏదీ లేదు ఈ జగత్తంతా కూడా ఆత్మయే ఇప్పుడు చూపు ఉంది చూపు ఆత్మచైతన్యమా కదా చెవి వినికిడి ఆత్మచైతన్యమా కదా ఆ చైతన్యమే ఇన్ని రూపాలలో ఉన్నది కాబట్టి చూపు కంటే భిన్నంగా రూపం ఉందా లేదు రూపం కంటే భిన్నంగా ఘటం ఉందా లేదు ఘటము అంటే ఘటరూపము ఘట రూపము అంటే ఘట రూపము యొక్క దృష్టి చూపు ఘటరూప దృష్టి అంటే ఆత్మ చైతన్యం చైతన్యం కంటే భిన్నంగా ఏదీ లేనేలేదు ఆ విధంగా నువ్వు ఉపాసన చెయ్యి తెలుసుకో అర్థం అక్కడ కానీ ఉపాసన ఉపాసిత అనే మాట ఉందిగా కాబట్టి ఆత్మని ఏ చేయవలెను అని ఈ విధంగా ఉపనిషత్తులలో ఉండే శృతులు కూడా ఉపాసనని అంత అధికంగా బోధిస్తున్నాయి నువ్వేమో అంతా ఒక్కటే ఏకంపాకం అంటారు అంతా ఒక్కటే చేసి పెడితే రెండవదే లేదన్నప్పుడు ఈ ఉపాసనని చెప్పే శృతులు ఏమైపోతాయి అవి వ్యర్థమవుతాయి కదా వాటి ఎంతో కొంత ద్వైతం ఉండాలి పోలేవయ మా మా ఇల్లు కోసం ద్వైతం అక్కర్లేకపోయినా వేదం చెప్పిన ఉపాసనల కోసమైనా అట్టపెడతావా ద్వైతాన్ని అది కూడా నిలబడినాయి నువ్వు అని పూర్వపక్షం కర్మాణి చాగ్నిహోత్రాదీని తర్వాత వేదంలో అగ్నిహోత్రము మొదలైన కర్మలు ఉన్నాయా ఈ కర్మలు చేసి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళ మూర్ఖుల వాళ్ళు వేదాలే వలించి చేస్తున్నారు కదా అగ్నిహోత్ర కర్మ అంటే ఏమిటి ఈ యజమానుడు ఆ అగ్నిదేవతకి ఆహుతిని ఇస్తాడు నువ్వే నువ్వేమని చెప్పేప్పుడు అగ్నిదేవత ఆత్మే ఆహుతి ఆత్మే యజమానుడు ఆత్మే అంతా దేవుడే ఇంక రెండోది లేదు ద్రవ్యము హోమ ద్రవ్యము లేదు భిన్నంగా దేవత భిన్నంగా లేదు మంత్రము ఆత్మే ఇంకా అన్నీ ఆత్మే అయితే బ్రహ్మార్పణం బ్రహ్మ అంతా బ్రహ్మే అయిపోతే ఇంకా ఎందుకండి ఈ హోమాలు ఎందుకు ఈ కర్మలు ఎందుకు ఇది పూర్వపక్షం శృణుతత్ర కారణం అయినా నువ్వు చాలా బుద్ధిమంతుడివి మంచి పూర్వపక్షంగా అడిగేవు దీనికి కారణం చెప్తాను నీవు మళ్ళీ విను ఎందుకంటే ఇక్కడ పూర్వపక్షం యొక్క అభిప్రాయం ఏమిటంటే అద్వైతమే సత్యమైతే కర్మవిధులన్నింటికి విరోధం వస్తుంది కర్మను బోధించే వేదవాక్యాలు ఉన్నాయి వాటిని కర్మవిధులు అంటారు ఉపాసనలు అని చెప్పే వేదవాక్యాలు ఉపాసనా విధులు ఉన్నాయి వేదంలో ఉపాసనా విధులకి విరోధం వస్తుంది కుదరవు అవి సంభవం కావు అద్వైతంలో కర్మవిధులకి విరోధము వచ్చును వేదానికి విరోధం వస్తుంది ఇప్పుడు అంతా అద్వైతమైతే ఇల్లు వాకిలి ఇవన్నీ మిత్స్ అయిపోతాయి దాని మీద లౌకికుడు అబ్జెక్షన్ రేస్ చేస్తాడు దట్ ఈజ్ దట్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ అబ్జెక్షన్ లౌకికుడు అబ్జెక్షన్ అలాంటి పెట్టండి వే అబ్జెక్షన్ ఇది ఇది ఇప్పుడు ఆ ఉపాసన ఎందుకు వచ్చిందో చెప్తున్నారు ఆశ్రమా త్రివిధ ఆశ్రమములు మూడు రకములు ఆశ్రమములు అంటే నాలుగును ఈ నాలుగు ఆశ్రమాలు మూడు రకాలు హీన మధ్యమ ఉత్కృష్ట అంటే బ్రహ్మచారి బ్రహ్మచారి ఉంటే హీన బ్రహ్మచారి మధ్యమ బ్రహ్మచారి ఉత్కృష్ట బ్రహ్మచారి ఉంటారు గృహస్థుడు ఉంటే హీన గృహస్థు మధ్యమ గృహస్థు ఉత్కృష్ట గృహస్థు అలా ఉంటారు ఈ అన్ని ఆశ్రమములు కూడా హీన మధ్యమ ఉత్కృష్ట అనే మూడు రకాలుగా విభాగము చేయబడి ఉన్నాయి హీనా అంటే కొంచెం థర్డ్ క్లాస్ మధ్యమా అంటే సెకండ్ క్లాస్ ఉత్కృష్ట అంటే ఫస్ట్ క్లాస్ ఇప్పుడు హై స్కూల్లో పది నలభై మంది విద్యార్థులను పెట్టుకుని పాఠం చెప్తే మరి మూడు రకాలు ఉంటాయి కదండీ ఫెయిల్ ఫెయిల్ కూడా ఉంటుంది ఇంకా ఫెయిల్ చెప్పలేదు దాంట్లో ఇప్పుడు అందరూ పాస్ అనే లెవెల్లోనే నడిపించారు కాపు రాక వచ్చాడు ఫెయిల్ చేయడం ఎందుకు థర్డ్ క్లాస్లో పాస్ చేయండి అన్నట్టుగా హీర మధ్యమ ఉత్కృష్టాహ వీటికి ఆశ్రమాహాలని పేరు ఆశ్రమాలని ఎందుకు పేరు వచ్చింది సమంతాత శ్రమస్మిన్స ఆశ్రమ అంత శ్రమ ఎక్కువ ఆశ్రమాలలో శ్రమ ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమం ఉందనుకోండి ఆ వేదం అలా బండగా వల్లిస్తూ ఉండాలి నడుము విరిగిపోయిట్లా వల్లించాలి ఆ వేదాన్ని ఆ వచ్చిన వేదాన్ని చచ్చిపోయే వరకు కూడా వల్లిస్తే కానీ మరిచిపోతారు ఎవరైనా వేదం పన్నం మర్చిపోయారనుకోండి నేను నా దగ్గరికి వస్తూ ఉంటారు లేదా పండితులు ఏదో స్వామీజీ కదా వీడి దగ్గర వీడి డబ్బులు ఇవ్వో వీడి జబులో డబ్బులు బాగా ఉంటాయి వీడు అంబీకాదేవి వీళ్ళు వస్తాడు కొంత మన మొహాన్ని పారేస్తాడని ఏదో పాపం ప్రేమతో వస్తారు వచ్చినప్పుడు నేను ఏదో నా జబులో డబ్బులు ఇవ్వగలకి ఇస్తూ ఉంటాను ఏదైనా పన్న ఓ పనసు చెప్పి నన్ను సంతోషపెడితే నేను సంతోషం ఎక్కువ ఇస్తాను కదా అందుకోసం ఓ పనసు చెప్పడం ప్రారంభిస్తాను దాంట్లో ఒకటి రెండు కవుళ్ళు తేడా వచ్చినప్పుడు మరిచిపోతున్నాం స్వామీజీ అంటే నాకు తెలుసునమ్మా మీరేమీ చింత చేయద్దు ఐ అండర్స్టాండ్ ది డిఫికల్టీ వేదం వల్లించడంలో ఉండే కష్టం నాకు తెలుసు దాన్ని మరిచిపోవడంలో ఉండే ఇబ్బంది కూడా నాకు తెలుసు ఎందుకంటే దాన్ని అలా నిలబెట్టడం కష్టం అలా పేజీలు పేజీలు అలా బుద్ధిలో అలా నిలబెట్టాలంటే ఇంకా రోజు అదే పని వల్లిస్తూ ఉంటే నిలబడుతుంది ఎవరికో కొంతమందికి నిలబడుతుంది ఓ మంది వేద విద్యార్థులను పెట్టుకుని రోజూ పాఠం చెప్పేవాడికి నిలబడుతుంది మిగతా వాళ్ళకి సో ఆ డిఫికల్టీ నాకు తెలుసు మర్చిపోయిన దానికి మీరు ఏమీ చింత చేయొద్దు ఇదిగో ఈ పండు ఈ ఫలం తీసుకుని వెళ్ళండి అని నేను వాళ్ళని ప్రేమగా పంపిస్తూ ఉంటాను శ్రమ బ్రహ్మచర్యాశ్రమము అంటే అంతా శ్రమ గురు శుశ్రూష చేయాలి అవన్నీ చేయాలి గురువుగారు సౌమ్యుడైతే శుశ్రూష బలం బరువు తక్కువ కానీ వేదాన్ని వలించే బరువు ఉంటుందిగా చాలా శ్రమతో కూడిన పని ఇప్పుడు వేద మేము వేద పాఠశాలలకు వెళ్తూ ఉంటాం పెద్ద పాఠశాలలో విద్యార్థులు చూడండి స్వామిజీ రండి మా విద్యార్థులని ఆశీర్వదించండి అంటారు వెళ్దాం పది మంది విద్యార్థులు ఎల్లో వస్త్రాలు కట్టుకుని పాపం వాళ్ళు ఏమో ఏదో వేదమో ఏదో వెల్లిస్తూ ఉంటారు వాళ్ళకి చేతనైంది వాళ్ళు వెల్లిస్తూ ఉంటారు వాళ్ళందరూ భేద పిల్లలు ఉంటారు తప్పనిసరిగా అందరూ నో ఎక్సెప్షన్ ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాస్ వాడు అక్కడికి రాడు మిడిల్ క్లాస్ వాడు రాడు ఏమంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ హై స్కూల్కి పంపిస్తారు వాళ్ళు కొంచెం ప్రచీన సంప్రదాయం పిల్లలైతే సంధ్యా ఉపనయనం చేసి సంధ్యావందనవది ఇంటి దగ్గర నేర్పిస్తారు తప్ప వీడిని తీసుకెళ్ళి ఆ వేదం పాఠశాలలో పాడేసి ఇంకా మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకోరు అలా చేతులు దులుపుకునేవాళ్ళు భేదపిల్లలే ఆ బేదపిల్లలు వస్తారు వాళ్ళకి వేదం వల్లించుకుంటారు పాపం వాళ్ళని చూస్తే జారేసుకుంటారు ఎందుకంటే పాపం భేదరికంలో ఉన్నారు కాబట్టి వచ్చారు వచ్చి ఉండేవారు కానీ వాళ్ళని పట్టేసుకుని మేమేమో ఇదంతా వల్లింపజేస్తూ ఉంటాం ఏమి న్యాయం ఇది అని అనిపిస్తుంది డబ్బునోడు పారిపోతాడు దీనికి సందాయిస్తాడు తప్ప వాళ్ళ పిల్లని జాయిన్ చేయడు కామగోటివారి దగ్గరికి వెళ్ళి వేదాన్ని ఉద్ధరించడానికి నేను పూనుకున్నాను అని అన్నారు ఒక ఆయన కామగోటివారు అంటే అపూర్వం పెద్ద ఆయన అంటే ఆయన ఉన్నారు నీకు కొడుకులు ఎంతమందిని అడిగారు ముగ్గురు కొడుకులు ముగ్గురిని కూడా వేద పాఠశాలలో చేర్పించు అన్నారు అంటే నేను అలా అనుకోవట్లేదండి నేను ఒక ఫండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి నువ్వు ఏ ఫండ్లో అక్కర్లేదు నీ కొడుకుని జాయిన్ చేయ అని చెప్పారు ఆయన దండం పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి బ్రహ్మచర్యాశ్రమము చాలా కఠినమైంది చాలా కష్టాలుంటాయి బ్రహ్మచర్యాశ్రమంలో ఈ విద్యార్థులు కూడా ఆధునిక కాలంలో విద్యార్థులు కూడా యూనివర్సిటీ హాస్టల్లో గడ్డిలాగా ఏదో తిండి తిప్పలు లేకుండా కష్టపడుతూ ఉంటారు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా వాళ్ళు మాత్రం కష్టపడరు ఇంకా గృహస్థు గృహస్థు కష్టపడతాడని చెప్పాలండి ఆ శ్రవ అంతా శ్రవే పురుషుడు కానీ స్త్రీ కానీ గృహస్థాశ్రమం యొక్క లక్షణం ఏంటంటే ఆ బరువుని వీధినిపోయే తలపోటుని డబ్బిచ్చి కొనుక్కోవడం లాంటిది ఆ బరువు నెత్తికెత్తునేదాకా ఒక తహ తీరా బరువు నెత్తికి ఎత్తుకున్న తర్వాత ఇది అయ్యో నేను మోస్తున్నానే అని భయంగా మొత్తం జీవితం అంతా గృహస్థాశ్రమంలో శ్రమత పిండి అన్నాయి ఇక వానప్రస్థ వానప్రస్థ ధర్మములు గృహస్థ ధర్మములోని భగవత్ భాగవత ఏకాదశి స్కంధంలో ఉన్నాయి ఆ పుస్తకం వస్తుంది వచ్చినప్పుడు దాంట్లో నేను హెడ్డింగ్లు పెట్టి పెడుతున్నాను గృహస్థ ధర్మములు వానప్రస్థ ధర్మములు ఆ చాప్టర్ మాత్రం మీరు చదవద్దు చదవద్దు ఎందుకంటే చదివేరంటే మీకు మనస్సులో గిల్ట్ వస్తుంది గిల్ట్ అంటే అయ్యో నేనేమి ఆచరించలేకపోతున్నా అది ఏది ఆ సన్యాస ధర్మాలు చదివితే ఆ పూట నా మనస్సంతా చెడిపోతుంది ఎందుకంటే ఆ ధర్మాలు అవి పాటించడానికి సంభవం కాదు అంత కఠినమైన ధర్మాలు వానప్రస్థ ధర్మాలు వానప్రస్థ ధర్మాల్లో ధర్మం ఉంది రోజు మూడుసార్లు స్నానం చేయి చన్నీళ్లు స్నానం చేయి బాత్రూమ్లో అవి పనికిరావు నుయ్య కూడా పనికిరాదు గృహస్థులకి నుయ్య ఎలా వానప్రస్థుడికి ఎలాడుగా సన్యాసి మాట దేవుడు వానప్రస్థ ధర్మం మాట నేను స్నానం చేసేప్పుడు కట్టే స్నానం చేసినట్టుగా చేయాలి దేహము ఇది కట్టే కట్టెని తీసుకెళ్ళి నీళ్లలో ముంచినట్టుగా మూడు ముంచడం వచ్చేయడం అంతే అలాగే చేయాలి అలా నదికి వెళ్ళడం మూడు ములగడం వచ్చేయడం అంతే ఇంకా సబ్బు అదే ఉండదు తువ్వాళ్ళు టవల్సు ఒత్తుకోడాలు ఇవే ఉండవు అలా మూడు సార్లు వంచడం వచ్చేయడం కట్టే స్నానం చే మజ్జేదప్సు కట్టె స్నానం చేసినట్టు చేయాలి అని వాళ్ళు స్మృతికారులు వ్యాఖ్యాతలు తెగించి రాసేస్తూ సరే నేను అనువాదం చేసేప్పుడు కొంచెం వీలైనంత వరకు దాన్ని దాన్ని కొంత మెల్లోడౌన్ చేసి అంటే కొంత అనుకూలంగా చేసి రాస్త వీలైన వాటి వీలు కాంతోట అక్కడ ఉన్నది రాయాలి అక్కడ లేనిది నేను రాయకూడదు కదా చాలా కఠినంగా ఉంటాయి వానప్రస్థ ధర్మాలు చాలా కఠినంగా ఉంటాయి సన్యాసాశ్రమం ఏమిటోలాగా ఉంటుంది శ్రమతో కూడి ఉంటుంది ఒంట్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం బలంగా ఉన్నంతకాలం ఆ ఉత్సాహంలో నడిచిపోతుంది ఆ ఉత్సాహం పోయిన తర్వాత సెటిల్ డౌన్ చాలా ట్రబుల్స్ పడతారు ఒక స్వామీజీ నాతో బస్సులో వెళ్తున్నాం ఇద్దరు బస్సో కారో చెల్వయాల గారు వేశారండి పడ్డ దాంట్లోనూ అల్లడ అంటే అలా పాయి కరగాయ బాబు ఎవర వింటే ముందు వరసలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు వింటే బాగుండదు నువ్వు నేను ఏకాంతంలో అనుకోవాల్సిన వాట అలా పెద్దలోనూ పెట్టుకుని అంటున్నావు అలా అయింది ఈ లోపల విన్నే విన్నారు ముందు వాళ్ళు చిన్మయానంద గారు వేశారండి అలా దాంట్లో పడ్డావు ఇప్పుడు గిలగిల కొట్టుకుంటున్నావు అన్నారు అయితే సో సన్యాసాశ్రమం చాలా కఠినంగా ఉంటుంది సన్యాసం తీసుకోవడం చాలా తేలిక కానీ సన్యాసిగా బ్రతకడం చాలా కష్టం ఎందుకంటే అనేక ఇబ్బందులు ఉంటాయి ఒంటరి బ్రతుకు అదో రకంగా ఉంటుంది దాన్ని అలా ప్రేమగా నిర్వహించుకుంటూ రావడం శ్రమ ఇవి శ్రమతో కూడినవి ఆశ్రమములు అన్నీ కూడా అంటాయి మానవ జీవితమే అతిడి నాలుగాశ్రమాలు శ్రమతో కూడినవి అంటే ఇంక వీడి జీవితంలో శ్రమలు ఏంది ఎప్పుడు ఎప్పుడూ మానవ జీవితమే శ్రమతో కూడినది అంచేతనే మాకు ఇంకా పునర్జన్మలు అక్కర్లేని పద్ధతి ఏమైనా ఉందా అని ఋషులు పాపం అలాగే తపస్సు చేసి ఈ సత్యాలను కనుక్కున్నారు వాళ్ళు ఆశ్రమా త్రివిధ ఈ శ్రమతో కూడిన ఆశ్రమములు మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టిని బట్టి ఉంటాయి మీ దృష్టిని బట్టి మీరు హీనులు మధ్యములు కానీ ఉత్కృష్టులుగానే అవుతారు మీ దృష్టి దృష్టి అన్నదాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే వాల్యూ సిస్టమ్ అని అంటారు దీనికి ఓ మెషీన్ ఉంది ఆ మెషీన్ చాలా సోఫిస్టికేటెడ్ మెషీన్ మీరు ఎటుకేసి చూస్తే అది రికార్డు చేస్తుంది దాంట్లో పది బొమ్మలు ఉంటాయి మీరు ఏ బొమ్మని ఎంతసేపు చూసారో అది రికార్డు చేస్తుంది అలాంటి మెషిన్ ఎందుకంటే మీరు చూసినప్పుడు ఈ కంటి మీద పడిన కిరణములు దాని మీద పడతాయి కదా అదే అది సెన్ సెన్స్ సెన్సిటైజ్డ్గా ఉంటుంది అది సెన్స్ చేసి ఈ యాంగిల్లో వీడు ఎంతసేపు చూస్తున్నాడు అది రికార్డ్ చేస్తుంది సో దాని లోపల బొమ్మలుంటాయి కొన్ని బొమ్మలు ఏముంటాయంటే రకరకాల భోజన పదార్థాలు స్వీట్లు హాట్లు హై డెఫినేషన్లో ఇక్కడ పెడతారు కదా ఈ హోటల్స్ దగ్గర పెడతారు టిఫిన్స్ స్వాతి టిఫిన్స్ దగ్గర పెడతాడు వాడు పెద్ద పెద్ద బోట్లు ఇడ్లీలు వడలు అవన్నీ పెడతాడు హై డెఫినేషన్లో మీరు తీరా ప్లేట్ ఇడ్లీగా ఉంటే అక్కడ ఉన్నట్టు ఉండదు ఇది మామూలుగా ఉంటుంది అక్కడ అక్కడ చాలా హై డెఫినేషన్లో ఉంటుంది ఇప్పుడు అమెరికాలో కెల్లాగ్ కంపెనీ వాడి సీరియల్స్ బొమ్మ హై డెఫినేషన్ బొమ్మ అట్ట మీద వేశాడు వేసి ప్రారంభించాడు అమ్మడం ప్రారంభిస్తే ఫుడ్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వాళ్ళు ఫైన్ వేశారు ఎందుకంటే నువ్వు అట్ట ఓపెన్ చేయి ప్యాకెట్ ఓపెన్ చేయి పళ్ళెలో పోయి పోసి ఈ పళ్ళెలో ఉన్న వాటిని చూసి అట్ట మీద ఉన్నదాన్ని చూడు ఈ అట్ట మీద ఉన్నది చాలా వివిడ్గా కనపడుతుంది పళ్ళెలో ఉన్నది అలా కనపడదు This is misleading. You cannot do that. Fine, million dollars. ఫైన్ కట్టాడు వాడు పైన కట్టి తర్వాత దానికి ఉపాయం ఏమిటంటే అక్కడ రాస్తాడు దిస్ ఈజ్ ఏ హై డెఫినేషన్ ఫోటోగ్రాఫ్ ది యాక్చువల్ స్టఫ్ మే నాట్ లుక్ లైక్ దేశం రాస్తాడు కూడా ఇండియాలో రాయుడు అక్కడ రాస్తాడు సో అలాగ హై డెఫినేషన్ ఆహార పదార్థాల బొమ్మలు ఉంటాయి కొన్ని బొమ్మలు పది బొమ్మలు ఉంటాయని చెప్పాను కదా ఇవి రెండో మూడో ఉంటాయి తర్వాత డ్యాన్స్ డ్రామా మంచి ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ డ్రామా బొమ్మలు కొన్ని ఉంటాయి రెండో మూడో ఈ లోపల మ్యూజిక్లు ఉంటాయి ఈ లోపల స్పోర్ట్స్ బొమ్మలు కొన్ని ఉంటాయి ఈ లోపల మహర్షి తపస్సు చేస్తున్నాడు అన్నంటి బొమ్మలు కొన్ని ఉంటాయి తర్వాత శాస్త్రాన్ని శ్రవణం చేస్తున్నారు అలాంటి బొమ్మలు కొన్ని ఉంటాయి ఇలాగ ఉంటాయి బొమ్మలు ఓకే ఇప్పుడు వీడి పరీక్ష పెడుతుంది ఆ మిషిన్ మీరు వెళ్ళి ఆ మిషన్ 60 సెకండ్స్ ఆ బొమ్మలు మీరు చూడొచ్చు ఎలా కావాలంటే ఎలా చూడడం సిక్స్టీ సెకండ్స్ టైం అని వీడు చూడడం ప్రారంభిస్తాడు వీడు చూడటం ప్రారంభించడం వెంటనే ఆన్ చేయి మళ్ళీ సిక్స్టీ సెకండ్స్ అయిన వెంటనే ఆఫ్ వీడికి చూడడం అయిపోతుంది ఇప్పుడు వీడు దేన్ని చూసేడు వలయ దాన్ని వీడు హీనుడా మధ్యముడా ఉత్కృష్టుడా ఆ మెషిన్ సెటిల్ చేసేస్తుంది అర్థమైంది మీకు పాయింట్ అలాంటి మెషీన్ ఒకటి ఉందనుకోండి మీరు హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ వీడు భోజనం కేసు ఎక్కువగా చూసుకుంటూ ఎక్కువసేపు చూసాడు అనుకోండి తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాంలో అవి ఎక్కువసేపు చూసాడు అనుకోండి ఈ లోపల హడావిడి హడావిడిగా తపస్సు చేస్తున్నదేను శ్రవణం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న బొమ్మలేమో టకటక పది సెకండ్లలో చూసేశాడు భోజనము డ్యాన్స్ ప్రోగ్రాములు యాభై సెకండ్లు చూసాడు అనుకోండి వేయ వీళ్ళు హీనాలో పారాయి ఏ భోజనం భోజనం బొమ్మలు చూసి ఇదేముందండి భోజనం టైం వచ్చినప్పుడు భోజనం చేస్తాం బొమ్మలు చూస్తాం ఆ తిప్పు పక్కకి పెట్టు డాన్స్ డాన్స్ వై ఎనీబడి షుడ్ డూ డాన్స్ పక్కకి తిప్పు తిండి పది సెకండ్లో రెండు బొమ్మలు పక్కకి వెళ్ళిపోయాయి అప్పుడు శాస్త్రశ్రవణము తపస్సు ఏవో మహావాక్యాలు అలాంటి బొమ్మలు వచ్చాయి అవి చూస్తూ ఆహా ఈ వాక్యం ఇక్కడ ఉంది అని చూస్తూ గడిపాడు అనుకోండి యాభై సెకండ్లు వీడిని ఉత్కృష్టలో పారాయి అలాగే వీడిని మధ్యములో వేశాయి కాబట్టి వాడు ఏ ఆశ్రమం వాడైనా పర్వాలేదు బ్రహ్మచారి కావచ్చు గృహస్థి ఎనీ ఆశ్రమం ఈ ఆశ్రమాల వాళ్ళందరూ కూడా హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు భోజన ప్రియుడు ఒకడు ఉంటాడు విద్యా ప్రియుడు ఇంకొకడు ఉంటాడు డ్యాన్స్ డ్రామా ప్రియుడు ఇంకొకడు ఉంటాడు స్పోర్ట్స్ ప్రియుడు ఇంకొకడు ఉంటాడు ఎవడి ప్రీతులు వాడుకుంటాయి ఆ ప్రీతిని బట్టి వాడు సాధకుడు వేదాంత జ్ఞానాన్ని పొందాలని ఆశించే సాధకుడు హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టిలు వాళ్ళ వాల్యూస్ అలా మూడు రకాలుగా ఉంటాయి ఉపాసన ఉపదిష్ట ఇయం తదర్థం వారి కోసం ఈ ఉపాసన ఉద్దేశింపబడింది హీన దృష్టి వాళ్ళు మధ్యమ దృష్టి వాళ్ళు కూడా ఉపాసనలు చేసుకుని ఉత్కృష్ట దృష్టిలోకి వచ్చి అక్కడ కూడా అవసరమైన మేరకు చక్కటి ఉపాసన చేసి అల్టిమేట్గా శుద్ధమైన అంతఃకరణలో అభేదాన్ని తెలుసుకుని జీవన్ముక్తులు అవ్వాలి అందుకోసం ఇవి ఉపాసనలు వచ్చే తప్ప ఉపాసన అనేది ఒకటి ఉంది కాబట్టి ఉపాసక ఉపాస అనే భేదమే పరమార్థము అని చెప్పటానికి ఇవి ఉపదేశించబడలేదు తదర్థం ఉపదిష్టేయం అనుకంపయ హీలు మధ్యములు ఇప్పుడు మ్యాథమెటిక్స్ పాఠని చెప్పి ఉపాధ్యాయుడు నాకేం సంబంధం నేను సిలబస్ పూర్తి చేశాను నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోడు సిలబస్ అంతా పూర్తయిపోయిన తర్వాత కూడా తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమని రిపీట్ చేస్తాడు మళ్ళీ చెప్తాడు బైనామీలు తీరం పాఠను రెండోసారి చెప్తాడు అప్పుడు తెలివైన విద్యార్థి అంటాడు మళ్ళీ చెప్తారు అది అయిపోయింది కదా నెక్స్ట్ పాఠం చెప్పండి అని ఉత్సాహంగా అడుగుతాడు అడిగితే కూర్చో మాట్లాడు కూర్చో కూర్చుని మళ్ళీ విరు అని వాడి చేతి వినిపిస్తాడు ఎందుకని హేనా హీనా ఒకడు ఉన్నాడు పది మంది ఉన్నారు హీన వాళ్ళకి రావాలది కాబట్టి హీన దృష్టి గలవాడికి అద్వైతము అంత తేలిగ్గా మనస్సుకి రాదు సో ఈశ్వరానుగ్రహదేవ ఈశ్వరాను పుంసాం అద్వైత వాసన అంటే ఇంకొక హాఫ్ కూడా ఉంది మంచి శ్లోకం సగమే గుర్తుంటుంది ఎప్పుడూ ఇదో ప్రారంభం సో మానవులకు అద్వైత సంస్కారం వాసన అంటే సంస్కారం అది ఈశ్వరుని అనుగ్రహం ఉన్నప్పుడే కలుగుతుంది లేకపోతే ఈ అద్వైతానికి విరుద్ధమైనటువంటి ఈ మీనింగ్లెస్ పూర్వపక్షాలని పట్టుకుని అవే సిద్ధాంతాలుగా పట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంటాం అంతే తప్ప అద్వైతాన్ని తెలుసుకోవాలంటే వాడు ఉన్నతమైన సంస్కారం గలవాడు అవి ఉండాలి కాబట్టి అందరూ అలా ఉండరు ఎవరో కొద్దిమంది ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా మనం మంచి మార్గంలోకి తీసుకురావాలి ఇప్పుడు కాకపోతే పోనీ తర్వాతి కాలంలో ఈ జన్మలో కాకపోతే తర్వాతి జన్మలో అందరూ కూడా ఆ ఈశ్వరస్వరూపంలో విలీనం కావాలి అనే దయతో అనుకంపతో శృతి ఈ ఉపాసనలను బోధించినది అది సంగతి ఆశ్రమా ఆశ్రమిణ అధిత ఈ ఆశ్రమ ఆశ్రమా అంటే ఆశ్రమిణ అని అంటే ఆశ్రమహాస్యస్థితి ఆశ్రమ యోగ హాస్యస్థితి యోగ అన్నట్టుగా ఆశ్రమము గలవారు వాళ్ళు అధికృత వాళ్ళే వేదాంత విద్యందు అధికారము గలవారు ఈ ఆశ్రమాల నుంచే వస్తారు మనం వేదాంత పాఠం చెప్పడం ప్రారంభిస్తే గీత పాఠం చెప్పారనుకోండి ఓ యాభై మంది క్లాసులో కూర్చుంటే దాంట్లో కొంతమంది బ్రహ్మచారులు ఉంటారు ఎవరో ఉంటారు ఒకళ్ళు ఇద్దరు బ్రహ్మచారులు కూడా ఉంటారు కొందరు గృహస్థులు ఉంటారు కొందరు వానప్రస్థులు ఉంటారు ఒకళ్ళిద్దరు సన్యాసులు కూడా ఉంటారు ఆ సందర్భాన్ని ఉంటే వాళ్ళ సన్యాసి కూడా వచ్చి క్లాసులో కూర్చుంటాడు నాలుగు రకాల వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు ఆత్మజ్ఞానానికి అధికార సంపద గలవాళ్ళు వాళ్ళలో మూడు రకాలు హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ వర్ణినశ్చగా పూర్వం ఆశ్రమశబ్దం చేత వర్ణిన ఇప్పుడు వర్ణములు కూడా ఉన్నాయి కదా వేరు వేరు సోషల్ స్టేటస్లో ఉండేవి ఆ దృష్టితో అలా చెప్తారు అప్పుడుండే సొసైటీని మనస్సులో పెట్టుకుని వర్ణిన వర్ణము వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది ఆశ్రమశబ్దం ఉపలక్షణం కాబట్టి ఆ వర్ ఆయా వర్ణముల వారు అంటే వాడు కర్మలు చేసుకుంటాను బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి నేను కర్మే చేసుకుంటాను నాకు ఈ వేదాంతం వద్దన్నాడు అనుకోండి వాళ్ళనేమి ప్రెషరైజ్ చేసి ఇది మార్గగా ఆ ఆత్మజ్ఞానం అనే మార్గమునందు ముందుకు వెళ్తున్నవాళ్ళు వర్ణాలకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు ఆశ్రమాలకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు అంటే నాలుగు ఆశ్రమాల్లో ఉన్న వేరు వ్యక్తులు ఈ ఆత్మజ్ఞాన మార్గంలో ఉంటే వాళ్ళు హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టిలో అవుతారు వాళ్ళు వాళ్ళని అలా కేటగరైజ్ చేస్తాం మాకు ఇవే వద్దన్న వాడిని కేటగరైజ్ చేసేది కాదు అది అధికార సంపద ఉండి దీంట్లోకి వచ్చిన వాడికి ఈ రకమైన టెస్ట్ పెడతాం అంటే ఈ మెషీన్ ఉంది చూసారా ఊళ్ళో వాళ్ళందరికీ కాదు ఈ మెషీన్ ఆ వేదాంత క్లాసుకు వచ్చేవాడికి ఈ మెషిన్ మీద టెస్ట్ పెట్టడం పెట్టిన ఆయన నువ్వు ఉపాసన చేస్తూ వేదాంతం వింటూ ఉపాసన చెయ్యి నువ్వు మధ్యమా అను ఉత్కృష్ట అని ఓ స్టాంపు వాడి మీద వేయడం లేని యాక్చువల్గా చేస్తారని కాదు అలాగంటే భేదాలు ఉంటాయి దాన్ని బట్టి అటువంటి భేదములు ఉంటాయి కనుకనే ఉపాసనని మనం చెప్పాల్సి ఉంటుంది అధికారి భేదం అనేది ఒకటి ఉంటుంది ఆ శ్రమశబ్దస్య ప్రదర్శనార్థత్వాత్ అది మరి ఆశ్రమాహ అని అంటే మీరు వర్ణినహ అని అంటున్నారు ఏమిటి ఆశ్రమ అక్కడ మన శ్లోకం ఉంటే వర్ణం మాట ఎందుకు పట్టుకొచ్చారు అంటే ఆశ్రమశబ్దము ప్రదర్శనార్థము ప్రదర్శన అంటే ఉపలక్షణము ఉపలక్షణం అంటే అది అదే అర్థము కలిగిన అదే తాత్పర్యము కలిగిన ఇతర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం కోసం పాపం పుప్పాల గారు కొంచెం ఏదో అనారోగ్యంగా ఉన్నట్టు ఉన్నారు పర్వాలేదు మ్యారేజ్ ఒకప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రయాణం చేసి ఆహారం అది సెట్ కాక ఏదో కొంత ఇబ్బంది అవుతుంది వారికి ఏదైనా సహాయం కావాల్సి వస్తే మీరు చేయించుకున్నారు హీ సీమ్స్ టు బి ఫైన్ ఒకసారి వామిట్ అయిపోతే అక్కడికి ఆయ్యా మనిషి తేలిక పడతారు ఎనివే ఆశ్రమ శబ్దము ఉపలక్షణము అంటే ఆశ్రమానికి పక్కనే ఉంటుంది వర్ణం ఉంటుంది వర్ణాశ్రమ అనేవి రెండు కలిసి ఉంటాయి రామలక్ష్మణ అన్నట్టుగా సో రాముడు అడవికి వెళ్ళే అర్థమేంటండి లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళినట్టే అలాగే ఆశ్రమ వాళ్ళని పరిగణలోకి తీసుకున్న సందర్భంలో వర్ణం వాళ్ళని కూడా పరిణగణలో తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఆశ్రమ శబ్దం ఊరితే ప్రదర్శించటం కోసం అంటే ఆ సిమిలర్ ఐటమ్స్ అన్నింటినీ కూడా కన్సిడర్లోకి తీసుకోండి అర్థం వర్ణాన్ని కూడా తీసుకున్నాము త్రివిధ మొత్తానికి ఈ వర్ణముల వాళ్ళు ఆశ్రమముల వాళ్ళు మూడు రకాలుగా ఉన్నారు వీళ్ళు మూడు రకాలుగా ఉన్నారు అంటే ఏదో నల్లగా ఉంటారు తెల్లగా ఉంటారని అలా కాదు లేదా పొట్టిగాను పొడుగాను ఉంటారు అలాగా కూడా కాదు మనస్సుని బట్టి మనిషి మనస్సు మూడు రకాలుగా ఉంటుంది కార్యాసక్తమైన మనస్సు కారణాసక్తమైన మనసు కార్యకారణములకు అతీతంగా ఉండే మనస్సు అని మూడు రకాలుగా ఉంటుంది కార్యాసక్తమైన మనస్సు ఏమిటి ఈ ప్రాపంచిక వస్తువుల ఆసక్తిని కలిగి ఉంటుంది ఆ మనస్సు ఎప్పుడు ప్రాపంచిక వాటి గురించే ఆలోచిస్తూ అది దాన్ని దృష్టి అని అంటారు కారణాసక్తం అంటే ఏమిటి చూడు ఈ ప్రాపంచిక విషయములన్నిటికీ మూలంలో కారణములు కారణమేమిటి పంచభూతములు సో లేకపోతే ఆ ప్రాణశక్తి ఈ వీడి మిత్రుడు వీడు శత్రువు అన్నాడు అనుకోండి అది కార్య కార్యదృష్టి మిత్రుడు లేదండి శత్రువు లేదండి అందరూ మనుషులు లేనండి అందరిలో ఒకే ప్రాణం ఉన్నదండి అందరిలో ఒకే ఆత్మ ఉన్నదండి అన్నాడు అనుకోండి వాడు కారణ దృష్టి గలవాడు సో కార్యదృష్టి కారణ దృష్టి దీంట్లో ఏది హీనము ఏది మధ్యమము మనకి తెలుస్తూనే ఉంది కార్యదృష్టి హీనము కారణదృష్టి మధ్యమము మధ్యమంలో ఎందుకన్నా ఉత్కృష్ట ఇంకొకటి ఉంది కనుక ఇంకో దృష్టి ఉంటుంది ఇటు కారణము అటు కార్యము లేకుండా మనస్సు నిశ్చలంగా అలాగా కదలకుండా ఉండిపోతుంది దాన్ని కార్యకారణములకు అతీతమైన